జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం ద్వంద్వే గురు పరంపరా ఓం భద్రం కణే విష్ణుయామదేవాద్రం పశ్యేమాఖ్యభ్యజ్రా స్థిరైరంగైస్తువాంసూర్షేమే వహిత స్వస్తి నంద్రో వృద్ధ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టోరిష్టమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి న నిరోధో నోత్పత్తి నద్ధోకర్న వై ము పరమాత ఈ శ్లోకము ఈ కారిక ఇది గౌడపాదాచార్యులు ఉపనిషత్తు నుంచి కోట్ చేశారు అని అంటారు ఎందుకంటే తేజోబిందూ ఉపనిషత్ అనే ఉపనిషత్తు ఒకటి ఉన్నది ఆ తేజోబిందూ ఉపనిషత్తులో ఈ కారిక ఈ శ్లోకం యథాతథంగా ఉంది మంత్రం ఉపనిషత్తు అంటే మంత్రము దాన్ని గౌడపాదాచార్యులు కోట్ చేశారు అని చెప్తూ ఉంటారు పెద్ద అది ఆచార్యుల కారిక మాత్రమే కాకుండా ఉపనిషత్తు కూడా ఆ విధంగానే చెప్తాం విత్యేషా పరమార్థత ఉపనిషత్తులలో వేదాలలో విధో అనేక విషయాలని బోధించిన మాట వాస్తవమే కానీ వాటన్నింటికి పరమార్థము అక్కడ ఉండదు వాటి పరమార్థము ఇదో ఇవి ఇత్యేషా అంటే అల్టిమేట్ ట్రూత్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఏవో పాఠాలు అవి చెప్పేప్పుడు ఏవో చెప్తారు అవి ఆ చిన్నపిల్లలకి నేర్చుకునే సమయంలో చెప్పినవే అల్టిమేట్ కాదు ఆ తర్వాత వాళ్ళు ఎదిగి కొలది వాటి నుంచి బయటపడిపోతారు సో అదేవిధంగా ఇక్కడ కూడా మోక్షమని జిజ్ఞాసమని ఇలాంటివన్నీ చెప్పినప్పటికీ సృష్టి అని వాస్తవంలో పరమార్థం ఇది నా నిరోధ రచోత్పత్తి సో సృష్టి లేదు ప్రళయం లేదు బద్ధుడు లేడు సాధకుడు లేడు ఇప్పుడు మీకు సృష్టిలో ప్రళయం ఎలా వస్తాయో చెప్తా చూడండి ప్రతిదినము ఒక సృష్టి జరుగుతూ ఉంటుంది నిద్ర లేవగానే సృష్టి ప్రారంభమవుతుంది సృష్టి అంటే ఏముంటుంది నిద్ర లేవగానే వీడి సృష్టిలో ఏముంటుంది ఏముంటుంది అన్యం ఉంటుంది ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి సో వీడు నిద్ర లేవకముందు ఏమీ లేదు నిద్ర లేచిన తర్వాత అన్యం ఉన్నాయి అన్య అంటే ఏమున్నాయి నేను నాది కులం వర్గం వర్ణం ప్రాంతం పార్టీ దేశం నేషనాలిటీ ఇవన్నీ ఉన్నాయా శత్రువులు మిత్రులు అందరూ ఉన్నారా సో దేవుళ్ళు దెయ్యాలు అన్నీ ఉన్నాయా అన్నీ ఉంటాయి తర్వాత మన దేవుడు గొప్ప దేవుడు తక్కువ కూడా ఉంది కదా తర్వాత ఈ వాదాలు ఇవన్నీ స్కూల్స్ ఆఫ్ థాట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దే ఈ పార్టీ మంచిది పార్టీ చెడ్డది ఇవన్నీ ఉన్నాయి తర్వాత సూర్యుడు చంద్రుడు భూమి ఇవన్నీ ఉన్నాయి కావండి దాన్ని నిత్య సృష్టి అంట ప్రతిరోజు అదో సృష్టి మళ్ళీ పడుక్కునేప్పుడు ఏమైంది ప్రళయం తర్వాత వీడు దేవుడు ఈ జగత్తును సృష్టించాడు అని సృష్టివాదాన్ని చెప్తాడు అది ఎప్పుడు చెప్తాడు నిద్ర లేచాక చెప్తాడా నిద్ర లేవక ముందు చెప్తాడా లేచాక చెప్తాడు నిద్ర చెప్పడు నిద్ర పూర్తిగా ఆ ఎరుక పూర్తిగా తెచ్చుకొని మనస్సు పూర్తిగా వికసించి మనస్సులో మెమొరీలో స్మృతిలో ఉన్నటువంటి భావజాలన్నంతటినీ పైకి తెచ్చి అప్పుడు చెప్తుంది అప్పుడు చెప్పి ఇది ఒరిజినల్ అంటాడు ఒరిజినల్ ఎలా అవుతుంది అది ఒరిజినల్ దానికి ముందు తెలివి రావడం ఉంది తెలివి రావడానికి ముందు ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో అది ఉంది అవి ఒరిజినల్ అవుతాయి కానీ ఈ స్మృతి నుంచి పైకి తెచ్చింది ఒరిజినల్ ఎలా అవుతుంది కాబట్టి మూమెంట్ ఆఫ్ ది మైండ్ మనస్సు యొక్క చలనం ద్వారా ఈ సకల సంబంధాలు ఉత్పత్తి అవుతాయి మనస్సు మీకు నేను వాక్యం చెప్తాను మీరు మన మీరు ఆలోచించండి మనస్సు నిశ్చలమైపోతే కంప్లీట్లీ స్టిల్ అయిపోతే జాగ్రత్త అవస్థ అనేది ఇక ఉండదు అది నో వేకింగ్ స్టేట్ అని మోర్ మనస్సు నిశ్చలం నిద్రపోయినప్పుడు మనస్సు లేదు జాగ్రత్త అవస్థ లేదు ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా ఇప్పుడు సంసారము బంధము మోక్షము స్వర్గము నరకము ఇవన్నీ జాగ్రత్త అవస్థలోనే ఉన్నాయి కదండీ స్వప్ సుశుక్తిలో లేవు కదా ఇవన్నీ ఆ జాగ్రత్త అవస్థ పూర్తిగా విలీనమైపోయింది లేకుండా పోయింది ఎప్పుడు మీరు నిద్రపోయినప్పుడు నా నిద్రపోయినప్పుడు తెలివిగా ఉన్నప్పుడు కూడా ఈ మీరు మైండ్ని నిశ్చలం చేసి పెట్టేస్తే మీరు తెలివిగా ఉంటారు కానీ జాగ్రత్త అవస్థ అనేది ఏమీ ఉండదు మీరు జాగ్రత్త చేతనులే ఉంటారు కానీ ఆ జాగ్రత్త చేతన మీద ఒక అవస్థని తీసుకొచ్చి సూపర్ ఇంపోజ్ చేస్తున్నారే అదే ఉండదు అలాగంటే ఫిల్మ్ తీసేశారనుకోండి సినిమా హాల్లో ప్రాజెక్టు అడ్డంగా ఫిలిం తీసి పారేశారనుకోండి తెర చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది కానీ దాని మీద బ్లాక్ అండ్ వైట్ లేకపోతే బొమ్మలు ఘటనలు అవేమీ ఉండవు ఆ విధంగా కాబట్టి మీరు నా నిరోధో అన్నప్పుడు ఉత్పత్తి అంటే ఏమిటి మనస్సు యొక్క చలనానికే ఉత్పత్తి పేరు మనస్సు యొక్క చలనం ఆగిపోతే అదే నిరోధము తర్వాత అన్ని సంబంధాలు కూడా మనస్సు చేతను కల్పించబడిన సంబంధాలే మాత పిత పుత్ర ఆల్ రిలేషన్షిప్స్ ఇంక్లూడింగ్ భక్తుడు దేవుడు ఇలాంటి రిలేషన్షిప్స్ మీరు ఎన్ని రిలేషన్షిప్స్ పెడితే అవన్నీ కూడా మనస్సు యొక్క చలనం ద్వారా వచ్చినటువంటివి తప్ప సహజంగా పరమార్థంగా ఉన్నవి అనడానికి వీల్లేదు ఇప్పుడు భాగవతంలో గోపికా గీతల్లో ఓ శ్లోకం వస్తుంది గోపికలు అంటారు గోపికా గీత అంటే గోపికలు అన్నమాటే కదా గోప్య ఊచుహు ఏమంటారంటే నఖలు గోపికానందనోభవాన్ హే శ్రీకృష్ణ ఇవా యశోద యొక్క కొడుకువి నువ్వు కాదంట అంటే అర్థం ఏంటి ఇప్పుడు యశోద కొడుకువే నువ్వు కాదంటే అంటే మరి యశోద లేదా కొడుకు లేదా అంటే మనస్సు యొక్క చలన ఉంటే లేకపోతే లేదు నా ఖల్లు గోపికానందనో భవాన్ మరి ఎవరు నువ్వు నువ్వు గోపికానందను కాకపోతే మరి ఎవరు అఖిల దేహిన సకల ప్రాణులలో ఆ అంత ఆత్మస్ అంతరాత్మయ్ అంటే మనస్ మనస్సుకి కూడా అంతరంలో సాక్షి రూపంగా ఉండే ఆ దృక్ ఆ ఎరుక ఆ చైతన్యమేదో అది నువ్వు ఆ చైతన్యంలో వచ్చిన కదలికని బట్టి గోపికానందనుడు అని వచ్చింది ఆ కదలిక లేకపోతే గోపికానందనుడు నువ్వు కానే కావు విఖనసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేవాన్ సాత్వతకులే అనే అభ్లోకం బ్రహ్మదేవుడు ఈ జగత్తు యొక్క రక్షణ కొరకై ప్రార్థిస్తే శ్రీహరిని ఆ శ్రీహరియే ఇగో ఈ రూపంగా అవతరించినాడు అని రెండో భాగం సరే ఆ రెండో భాగం అలాంటి పెట్టండి అది సగుణ నిర్గుణమేమిటి సో సకల అంతరాత్మ దృక్ అది నిర్గుణ చైతన్యం అది నీవు అటువంటి నిర్గుణ పరమాత్మతత్వమునందు గోపికానందనుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ దర్ ఆల్ ఆ మాట గోపికలే అంటారు నా ఖలు గోపికానంద అనోభవాన్ని కాబట్టి సృష్టి ప్రళయములు కేవలము మనస్సు చేత నిర్మితములైన ఇది మనం చూస్తూ ఉన్నాం భాష్యంలో ఎంతవరకు వచ్చాము అంటే కథం ఉత్పత్తి ప్రళయోహ అభావ అసలు ఉత్పత్తి ప్రళయము సృష్ ఉత్పత్తి అంటే సృష్టి ప్రళయము ఈ రెండూ లేవనేలావో చెప్పేవాయా రెండూ లేవని చెప్పడానికి నీకు హేతువేమిటి ఏ కారణాన్ని బట్టి ఈ రెండూ లేవని చెప్తున్నావు అంటే ద్వైతస్యాసత్వాత ద్వైతము లేదు కనుక ఇప్పుడు సృష్టి అంటే ఏమంటే రెండవది లేదు సృష్టి ఉంటుందా ఇప్పుడు సృష్టి ఉండాలంటే రెండు ఉండాలండి రెండోది లేదు ఇంకా సృష్టి ఏముందండి ఇంకా ప్రళయం ఏముంటుంది ప్రళయం సృష్టి అంటే ఏమిటి ఒక దాని నుంచి రెండోది వచ్చింది దాన్ని సృష్టి ప్రళయం అంటే ఏమిటి ఇవి వచ్చింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ప్రళయం అసలు రెండు అంటే సృష్టి ఉండి ప్రళయం ఉండాలంటే మధ్యలో స్థితి ఉండాలంటే ఒకటి అధికం ఉండాలి ఒకటి అధికం లేదు అసలు ద్వైతస్య అసత్వాత ద్వైతము లేదు సినిమా తెర మీద ప్రకాశం తప్ప రెండోది లేదు ఇంకే సృష్టి అక్కడి నుంచి ప్రళయం అక్కడ వస్తుంది మాకు అలా కనపడు మీకు సత్యం అవుతుందండి సో మీరు అలా కనపడడానికి మీరు మైండ్ ట్యూన్ చేసుకుని వెళ్తారు ఇదో సినిమాకి వెళ్ళేప్పుడు ఆ సినిమాలో హీరో సపోజ్ ఏఎన్ఆర్ హీరో అనుకోండి సపోజ్ ఈ సినిమాలో మీకు ముందే తెలుస్తుంది ఏఎన్ఆర్ హీరో అని మీరు మైండ్ ట్యూన్ అయి ఉంటుంది ఏఎన్ఆర్ ఉంటాడు ఆయన డ్యాన్స్ చేస్తాడు పాటలు పాడతాడు అని ఇవన్నీ మీకు తెలుసుంటాయి మీరు రెడీమేడ్గా మైండ్ రెడీ పెట్టుకుని వెళ్తారు వెళ్ళి మీరు అక్కడ ఏం చూస్తారు మీ మనస్సులో ఉన్నవన్నీ అక్కడ సూపర్ ఇంపోజ్ చేసి చూస్తారు అక్కడ కాంతి పడుతుంది ఆ కాంతిలో బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ఆ బ్లాక్ అండ్ వైట్లో మీరు ఏఎన్ఆర్ని చూస్తారు అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది ఏఎన్ఆర్ ఉండదు మీరు చూసి ఇది ఏఎన్ఆర్ అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీ మనస్సులో నుంచి పట్టుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఏఎన్ఆర్ని ఎవరు సృష్టించారు మనస్సు సృష్టించారు సినిమా అయిపోయిన తర్వాత ఏమైపోయాడు ఏఎన్ఆర్ మళ్ళీ మనస్సులోకి పోయాడు కాబట్టి మనస్సు కంటే మనస్సు యొక్క చలనం కంటే భిన్నంగా సృష్టి ప్రళయాలు లేనే లేవు అంటే యథార్థంగా లేవనర్థం మనస్సు మిత్య కదా ద్వైతమే లేదు ద్వైతమే లేదంటుంటే ఇంకా మళ్ళీ సృష్టి ప్రళయాలు ఏమిటండి ఎత్ర హిద్వైతం ఇవభవతి ఈ ద్వైతం అనేది వాస్తవంగా లేదు అంచేతనే శృతి ఇవభవతి ఎత్ర అంటే ఎస్మిన్ కాలే ఇదేనా మనం పాఠం చెప్తూ ఉంటా ఇక్కడే కాలే ఏ కాలము మంది అనేకము అనేకము వలె కనబడుతుందో తన్య అన్యత్ పశ్యేతు అన్యుడు అన్యమును చూచను ఇప్పుడు కళ స్వప్నం ఉంది స్వప్నం ఆరంభం అవడానికి ఎవరున్నారు నేనున్నాను స్వప్న ప్రపంచం ఉందా లేదు స్వప్న ప్రపంచం అంటే ద్వైతం అది లేదు స్వప్నం ఆరంభం అవడానికి ఎవరున్నారు నేనున్నాను ఇప్పుడు స్వప్నం ఆరంభం స్వప్నంలో నేనున్నాను నేను కాని ప్రపంచం ఉన్నది ఆ ప్రపంచాన్ని నేను చూస్తున్నాను వాస్తవంగా ఈ నేను నా చేత చూడబడే ఈ ప్రపంచము ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి అన్యహ అన్యత్ పశ్యేతు అలా వేరువేరుగా ఎందుకు ఉన్నాయి ఆ స్వప్నకాలంలో అనేకము అన్నట్లుగా అనుభవం వచ్చింది ద్వైతమివ భవతి ఈ అనేకము ఇది సత్యము అనే ఒక భ్రాంతి కలిగింది అంచేతనే ఆ భ్రాంతిని బట్టి అన్యహా అన్యత్ పశ్యేతు ఇతరుడు ఇతరమును చూచుడు ఇప్పుడు ఆ ద్వైతం విలీనమైపోయింది అనుకోండి నేను తప్ప ఇంకేమీ లేదు ఆ చైతన్యం తప్ప మరేమీ లేదు అప్పుడు ఎవడు దేనిని చూస్తాడు కహా కిమ్ కేన పశ్చేత్ దేనిని దేనితో చూస్తాడు కాబట్టి ద్వైతం అనేది కల్పితము అది కేవలము మనస్సు యొక్క చలనం మాత్రమే ఇప్పుడు కూడా ఈ ద్వైతము ఏం చేస్తుందంటే ద్వైతం కొంతమంది ఏమంటారంటే ఇలాగేదో సెంటిమెంట్ పెడతారు ఆ ద్వైతానికి ద్వైతం ఉండాలి నేను ఉండాలి దేవుడు ఉండాలి ఆ దేవుణ్ణి నేను ఆరాధించాలి భక్తి చేయాలి ఆ భక్తిలో మధురంగా ఉంటుంది భక్తి తీయగా ఉంటుంది కాబట్టి ద్వైతం లేకపోతే అంత అద్వైతం కూర్చుంటే భక్తి ఉండదు బృందావనం ఉండదు రా ఉండడు గోపికలు ఉండరు రాసనీయులు ఉండదు కాబట్టి ఈ అద్వైతం కంటే నక్కై పుట్టడం నేను అన్నాడు ఓ కవి బృందావనంలో నక్కై పుట్టడం మేలు బృందావనే శృగాలహ భవామి అనేదో అంటాడు ఓ ద్వైత కవి ఓ సెంటిమెంట్ పెట్టాడు ఓకే మంచిది నువ్వు అన్నట్టుగా బృందావనంలో నక్క అక్కలు పోని గోవాయి అయిపోటు గోవు కాకపోతే గోపికి పుట్టు ఏదో అయిపోటు నక్కై పుట్టాడు అనుకోండి ఆయన అన్నట్టుగానే నక్కై పుడితే బృందావనంలో నక్క అవుతుందా ఆ నక్కకి కింది దొరుకుతుందో దొరకదు అనే బెంగ ఉంటుందా ఉండదా తర్వాత ఈ నన్ను ఏ తోడేలైనా కనిపిస్తుందేమో భయం ఉంటుందా ఉండదా మరి నీకు ఈ చెప్పడానికి బాగానే ఉంది కానీ మళ్ళీ సంసారం వచ్చింది కదా ఇంత సంసారం మళ్ళీ వచ్చింది శోక మోహాలు భయం తప్పనే కాబట్టి ఉడికే సెంటిమెంట్దే ఉంది దేవుడు కనుక సెపరేట్గా ఉంటే చక్కగా ఆరాధించవచ్చు నైవేద్యాలు పెట్టచ్చు వడపప్పు పానకం పోయొచ్చు ఇది సపరేట్గా లేకుండా నేనే దేవుడైపోతే ఎవడే ఎవడికి పోస్తాడు అని సెంటిమెంట్ నువ్వు పెట్టేవనుకో లానే ఉంది వినడానికి చెప్పడానికి ఉపన్యాసం చెప్పడానికి పురాణం చెప్పడానికి చాలా అందంగా ఉంది చప్పట్లు కూడా కొట్టవచ్చు సరే వడపప్పులు పానకాలు అయిన తర్వాత ఈ దేవుడికి అపరాధం చేసేవేమో ఏమి కొంపముంచుతాడో అనే భయం ఉందా లేదా సంసారం ఉంది కదా ఆ దేవుడికి సపోజ్ పానకంలో సరిగ్గా లేదనుకోండి భయం భయం ఉందా ఇప్పుడు రామనవమి నాడు పానకాలని చెప్పేసి మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ పిలిచి పానకం పోసాడు ఒక ఆయన చాలా ప్రేమగా బెల్లం తెప్పించి రాముల పూజ చేసి నైవేద్యాలు పెట్టి పడపప్పు పానకం పోశాడు ఈ పానకం తాగిన వాళ్ళందరూ వాంతులు వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చేసి రాళ్ళేసి కొట్టి ఈయన పారిపోయాడు పక్క ఊరికి పారిపోయాడు ఈయన దొడ్డుదో మోటార్ సైకిల్ తెప్పించుకుని పక్క ఊరికి పంపించేశారు లేకపోతే వాళ్ళు రాళ్ళు వేసి కొట్టేసి లించి చేసేస్తారని భయంతో ఎందుకంటే ఆ పానకంలో వేసిన బెల్లల్లో స్టాఫీలో కాక సారీ వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే ఏదో బ్యాక్టీరియా ఉంది దాంట్లో స్టోమక్ తాగిన వాళ్ళందరికీ కాబట్టి భయం భౌతిక సెంటిమెంట్ తోటి పని అవ్వదు భయం అనేది ఉంటుంది సెపరేట్నెస్ కాజెస్ ఫియర్ కాబట్టి తర్వాత ఫియర్ ఎప్పుడైతే ఉన్నదో ఆ ఫియర్లో ఉన్నవాడు ఏం చేస్తాడంటే అగ్రషన్ అండ్ వైలెన్స్ కాదు ఇది చెప్పేనేమో భయపడ్డవాడు ఆ భయానికి రెస్పాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే దండగా దాడి చేస్తాడు వైలెన్స్ చేస్తాడు ఫిజికల్గా వైలెన్స్ చేస్తాడు తర్వాత వెర్బల్ వైలెన్స్ ఉంటుంది తిడతాడు వీళ్ళందరూ ఈ పొలిటికల్ పార్టీలు ఒకరినొకరు తిట్టేసుకుంటూ ఉంటారు ఎందుకు తిట్టుకుంటారంటే భయం తిట్టడం వల్ల మనకి ఓట్లు పడతాయేమో తిట్టకపోతేనేమో ఓట్లు తగ్గిపోతాయేమో అని భయం వాడిని చూసి వీడు తిడతాడు వీడిని చూసి వాడు తిడతాడు తను చేసే మంచి పనితోటి ఓట్లు సంపాదిద్దామనే దృష్టి పోయింది అది అది గాంధీగారు ఉన్నప్పుడు ఏముందో మనం ఎరగం మనం చిన్నపిల్లలం అప్పుడు మీలో కొంతమందిని తెలిసి ఉంటే తెలుసు ఉండొచ్చు మాకు మాకు జ్ఞానం వచ్చిన తర్వాత ఎగరవాడిని తిట్టి ఓట్లు సంపాదించుకోవాలనే చూస్తున్నాం కానీ మేము చేసిన మంచి పని చెప్పి ఓట్లు సంపాదించుకోవాలనే దృష్టి బాగా తక్కువగా ఉండే వించుమించు లేదనే చెప్పచ్చు కాబట్టి ఆ వైలెన్స్ వచ్చింది సత్యం ఏమిటంటే సత్యం ఏమిటంటే ఈ జగత్తు మనం అనుకున్నట్టుగా అనేకము కాదు వరల్డ్ ఈజ్ బాన్ తర్వాత ఆ యథార్థమైన ప్రేమని హృదయంలో ఆవిష్కరించుకున్ననాడు మనము పోగొట్టుకునేది ఏదీ ఉండదు భయపడాల్సింది ఏదీ ఉండదు సో ఆ ఆత్మస్వరూపంలో కనుక వాడు దృఢంగా నిలిచి ఉన్నట్లయితే ఆత్మ ఇప్పుడు మీకో సంగతి చెప్తా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి మీ ఇంట్లో ఉన్నారనుకోండి ఎలా ఫీల్ అవుతారు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఏమంటే యు ఆర్ అట్ హోమ్ ఎట్ హోమ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ అది యు ఆర్ ఎట్ హోమ్ అంటే అర్థం ఏంటి ఇన్నర్ కంఫర్ట్ మనస్సులో విశ్రాంతిగా విలా కులాసాగా ఉన్నారు మనస్సులో ఫిజికల్గా అంతటా కులాసాగానే ఉంటారు ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో ఎయిర్ కండిషన్ లాబీలో నిలబడి ఉన్నారనుకోండి మీకు ఆ కులాస అవుట్ సైడ్ చాలా కులాసాగా ఉంది మీ ఇంటి దగ్గర ఏమీ పెద్ద సౌకర్యం ఉండకపోవచ్చు ఇప్పుడు మన దగ్గర పెద్ద సౌకర్యం ఏం లేదు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటారు నిలబడి లాబీలో కూర్చుని ఉంటారు చాలా కంఫర్టబుల్గా మంచి సోఫాలో ఎయిర్ కండిషన్ లోపల కూర్చుని ఉన్నారు మీ ఇంట్లో మీ గదిలో మీరు కూర్చున్నప్పుడు ఉన్నటువంటి ఆ కులాస అది అక్కడ వస్తుందా మీకు రాదు ఎందువల్ల ఫిజికల్ కంఫర్ట్స్ వల్ల రావాల్సిందే కులాస అన్నట్లయితే మరో చోట ఉన్నప్పుడు రావాలి మీ ఇంట్లో ఉన్నప్పుడు రాకూడదు కానీ మన సత్యం ఏంటి మీ ఇంట్లో ఉన్నప్పుడే మీకు కులాసాగా ఉంటుంది మరో చోట ఉన్నప్పుడు మీకు ఆ కులాస ఎన్నడూ రాదు ఆ ఇన్నర్ కంఫర్ట్ ఎన్నడూ రాదు ఎందుకో తెలుస్తున్నాండి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇది నాకంటే భిన్నము అనే ఉండదు అంటే ఈ గోల్డ్ అన్నీ నేనని కాదు నా అభిప్రాయం ఐ ఆమ్ ఐ దిస్ ఇస్ ఆల్ మీ అండ్ మై భేదబుద్ధి ఉండదు వేరే అస్ మరో చోట ఉన్నప్పుడు అది ఎంత కంఫర్టబుల్ ప్లేస్ అయినా మీ అండ్ మైన్ సెపరేటు అది సపరేటు ఆ భేదబుద్ధి ఉంటుంది ఆ భేద కారణంగా మీకు భయం నిర్మాణం అవుతుంది ఆ భయాన్ని బట్టి డిస్కంఫర్ట్ వస్తుంది దీనికి సొల్యూషన్ ఏమిటి దీనికి పరిష్కారం ఏంటంటే అక్కడి నుంచి పరిగెత్తుకుని ఇంట్లోకి వచ్చేసి తాళం వేసుకుని లోపలి కూర్చోవడం పరిష్కారం కాదు దానికి పరిష్కారం ఏంటంటే మీకు ఆ భేదబుద్ధి ఎందుకు కలిగింది దేహము నేను మనస్సు నేను అనుకోబట్టి దేహ భేదబుద్ధి కలిగింది మీ స్వరూపము దేహము మనస్సు మాత్రమే కాదు దేహానికి దేహము మనస్సు అలా ఎక్కడికి పోవు దేహానికి మనస్సుకి ఆంతరంలో ఒక స్పిరిట్ ఉంది దట్ ఈస్ వాట్ యు ఆర్ దేహ దృష్టిగా చూస్తే మనందరం వేరువేరు మనస్సు దృష్టిగా చూస్తే మనందరం వేరువేరు నా మనస్సులో ఉన్న వాసనలు కల్లోలాలు సంబంధించి కాన్ఫ్లిక్ట్స్ మీ మనస్సులో ఉండవు మీ మనస్సులో ఉన్నవి నా మనస్సులో ఉండవు మనస్సు దృష్టిగా చూస్తే మనందరం వేరువేరు కానీ నేను కేవలం మనస్సు మాత్రమే కాదు దేహము మనస్సు మాత్రమే కాదు దేహానికి మనస్సుకి కూడా మూలంలో ఒక స్పిరిట్ దట్ బి సచిదాత్మ అది నేను అది నేనని తెలుసుకున్నప్పుడు యాజ్ అ స్పిరిట్ వీఆర్ నాట్ డిఫరెంట్ విఆర్ ఆల్ వన్ యాజ్ బాడీ వీఆర్ డిఫరెంట్ యాజ్ మైండ్ వీఆర్ డిఫరెంట్ యాజ్ అ స్పిరిట్ వీఆర్ నాట్ డిఫరెంట్ ఆ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగితే మీరు ఇంట్లో ఉంటే ఎంత కులాసాగా ఉంటారో ఆ మరో చోట కొత్త చోట ఉన్నా కూడా అదే కులాస మీకుంటుంది సర్వసంగ పరిత్యాగి సన్యాసి అంటారు వాట్ ఈజ్ హీజ్ ఎ స్పెషాలిటీ అంటే యథార్థంగా సర్వసంగ పరిత్యాగైన సందర్భంలో వాటి స్పెషాలిటీ ఏమిటంటే వాడు హీఈ్ ఎట్ హోమ్ ఎవ్రీవేర్ దట్ ఈజ్ ఈజ్ ఎ స్పెషాలిటీ ఎందుకంటే వాడు ఆ ఇన్నర్ కంఫర్ట్ కోసం చుట్టుముట్టు మీద ఆధారపడి ఉండడు ఆ ఇన్నర్ కంఫర్ట్ కోసం తన స్వరూపంలో నిలిచి ఉంటాడు ఎప్పుడైతే తన స్వరూపంలో నిలిచి ఉంటాడో యాజ్ ఆత్మా హీజ్ ఎవ్రివేర్ In fact, he is everything and everywhere. Kavati, he is at home everywhere. Anchei tane, Bhagavan Buddhu, Anguli Mala Udi Yedirukunda, Anguli Mala Udi Chetiki Chikki, Murukki Mukhan Lovitongi Kushanattika, Vanna Pudu Kuda. Bhagavan Buddhu, he was smiling and he was comfortable. He was at home because he knows that as Atma, Anguli Mala is not different from him. He knows. He knows. అంచేతనే ఆయన అలా కంఫర్టబుల్గా ఉండగలగదు కాబట్టి ఈ మిత్రహి ద్వైతమివతి సో ద్వైతము నాకంటే భిన్నంగా ప్రపంచం ఉన్నదని మీరు ఎప్పుడైతే అన్నారో నాకంటే భిన్నంగా దేవుడు ఉన్నాడని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ ప్రపంచం మిమ్మల్ని బంధిస్తుంది భయపెడుతుంది దుఃఖాన్ని కలిగిస్తుంది ఆ దేవుడు కూడా మీకు భయాన్ని బంధాన్ని దుఃఖాన్ని ఇస్తాడు మనిషి దేవుడి పేరుతో ఎంత దుఃఖాన్ని అనుభవిస్తాడండి నేను దేవుడు పేరు పెట్టుకుని నలిగిపోతూ ఉంటాడు ఆ ఆ భారం కింద భాగవతంలో శృతి గీత వేదస్థుతి అని ఉంది అక్కడ ఉక్త జడహ అన్నారు ఉక్త జడహ అంటే కింద ఉక్త అంటే కర్మకాండ సో అక్కడ శ్రీఖరాచార్యులు వంశీధరాచార్యులు ప్రామాణికమైన వ్యాఖ్యానాలు వాళ్ళు ఏం చేశారంటే శ్రీఖరాచార్యులు ఏమన్నా రాశారంటే ఆ కర్మకాండ చేతను విధింపబడిన కర్మల యొక్క బరువు కింద వీడు నలిగి నలిగి ఆక్రాంతుడైపోయి జగుడు కింద అయిపోయాడు అంటే పూజిస్త్రు కాబట్టి దేవుడు మీకంటే భిన్నంగా ఉన్నాడు మీరు ఆయన్ని ప్రప్రిషియేట్ చేయాలి ఆయనకేదో సమర్పించి ఆయన్నేమో మచ్చికి చేసుకోవాలి చేసుకుంటే సుఖం ఉంది లేకపోతే అపరాధం చేస్తే కొంభ ముంచేస్తాడు అనే ఒక పెర్మనెంట్ భయంలో బతుకుతాడా భయం బతకడా కాబట్టి ఈవెన్ ఇన్ ఏ రిలిజియస్ సిచ్యువేషన్ ద్వైతం ఉన్నట్లయితే అక్కడ భయము శోకము తప్పము ద్వైతం అసలు లేనే లేదు వాస్తవం ద్వైతమే లేదంటుంటే మళ్ళీ ఇంకా ఉత్పత్తి ఏమిటి ప్రళయం ఏమిటి కొట్టుపారు సార్ ఇహ నానేవ పశ్యతి సో మీరు ఎప్పుడైతే నానా అనేకము అన్నది సత్యమని అనుకుంటారో అంతవరకు మీకు శోకమోహములు తప్పవు అందరూ ఊళ్ళో అందరూ అదే అనుకుంటున్నారంటే అలా వర్కౌట్ కాదు యూహ్ రిబెల్ అది ఒక ఆంతరమైన విప్లవం రావాలి మీకు ఆత్మజ్ఞానం కలగాలి అంటే ఒక ఇన్నర్ రెవల్యూషన్ రావాలి రెవల్యూషన్ కంటే తక్కువ మాట పనికిరాదు యూహ్ రిబెల్ అండ్ స్వ మమృహం ఇతరుల యొక్క గృహం అనే భేదానికి అతీతంగా పోవాలి నేను ఇతరుడు అనే భేదానికి అతీతంగా పోవాలి తర్వాత ఈస్ట్ వెస్ట్ డిఫరెంట్ అనే డిఫరెన్సెస్కి అతీతంగా పోవాలి స్వ పర అనే భేదానికి అతీతంగా పోవాలి సకల భేదములను మీరు అతీతంగా విడిచిపెట్టి పెట్టిపోవాలి అంతేగాని ఆ భేదాలు పెట్టుకుని కూర్చోవటం చాలా తప్పదు కాబట్టి ఇహ నావ పశ్యతి సహా మృత్యోహ మృత్యుముపైతి అని సావాత వాక్యం ఎవడైతే అనేకముగా చూస్తాడో వాడు ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువులోకి వెళ్తాడు అంటే ఒక జన్మలోంచి మరో జన్మలోకి వెళ్తాడని చెప్పి బదులు ఒక మృత్యువులోంచి ఇంకో మృత్యువులో మృత్యోత్సవ మృత్యుమాప్నోతి య ఇహ నానేవ అది వాక్యం ఆత్మ వివేదం సర్వం ఈ సర్వము కూడా ఆత్మే అంటే అదేలాగంటే నేను మీకు మనం చేశాను నేను ఆత్మ అంటే నేను లాటాంఐ నేను అంటే ఏమిటి నేను దేహము అనుకోవడం అది అజ్ఞానము యొక్క పరాకాష్ఠం అలా ఎప్పుడు అనుకోకూడదు ఆఖరికి ఫుట్బాల్ ఆడేవాళ్ళు బాక్సింగ్ చేసేవాళ్ళు కూడా దేహము కంటే విలక్షణమైన ఒక ప్రాణశక్తి నేను అని అనుకుని వాళ్ళు అభ్యాసం చేస్తారని తప్పిస్తే వాళ్ళు కూడా దేహం నేను అనుకోడు బాడీ బిల్డ్ చేసేవాడు కూడా ఆ ప్రాణశక్తి మీద మనశ్శక్తి మీద ఆధారపడతాడు కానీ దేహము నేనని వాడు కూడా అనుకోడు లెటస్ హోప్సో అలాంటిది వేదాంతులు అనుకోవడం చాలా తప్పుది సో నేను దేహము అనే కలలో కూడా అనుకోకూడదు అలాగే మై దేహము ఈజ్ ఎ గుడ్ విషయం మనం దాన్ని చక్కగా వాడుకోవాలి అంతేగాని తాదాత్మ్యాన్ని చెందకూడదు హార్స్కి హార్స్ మందికి ఉండే రిలేషన్షిప్ ఉండాలి దేహంతో హార్స్ అంటే గుర్రాన్ని రౌతు గుర్రపు రౌత్ అని అంటారు కదండీ రౌత్ రౌత్ అంటే రాయ్ గుర్రపు రౌతు ఏం చేస్తాడు రౌత్ అంటే రాయ్ అర్థం అది ఉర్దూ వర్డ్ అయి ఉంటుంది రౌత్ అంటే బండరాయ్ అని కూడా అర్థం ఉంది సో గుర్రపు రౌతు అతను ఏం చేస్తాడంటే గుర్రాన్ని ప్రేమిస్తాడు గురానికి దాహం వేస్తే నీళ్ళ దగ్గరికి జలాశయానికి తీసుకెళ్తాడు దానికి దాణా పెడతాడు దానికేమో పాదాలకి నాడాలో అవి పెట్టి రక్షిస్తాడు తర్వాత దుమ్ముది తోకని దాన్ని సరిచేస్తాడు దానికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తాడు దాన్ని పాద సంవాహనం చేస్తాడు ఎప్పుడైనా చూశారా మీరు శ్రీకృష్ణుడు చేసేవాడని రాశారు భాగవతంలో తర్వాత నేను ఎక్కడికో ఈ అమర్నాథం ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ గుర్రాలని నడిపిస్తారు దానికి మనుషుని గుర్తుపెట్టి తీసుకెళ్తారు కదా వాళ్ళు పాద సంవాహనం చేస్తుంటే చూశాను దానికి పాద సంవాహనం చేస్తాను ఎందుకంటే దాని నుంచి పని తీసుకోవాలి అది అలా చక్కగా నిలబడి పాద సంవాహనం చేయించుకుంటుంది ఎందుకంటే అది కూడా మరి పని ఇవ్వాలి కదా సో నేను అతను అడిగాను ఏం పెడతావా దీనికైనా బెల్లము శనగలు అని చెప్పాడు బెల్లము శనగలు పెడతా అంటే ఎక్కడ దొరుకుతాయో ఏమిటో పెనున్నాను ఎక్కడ ఆ కొట్లో దొరుకుతాయి అంటే నేను ఏం చేశానంటే యాభై రూపాయలు ఇచ్చి నాకు యాభై రూపాయలు బెల్లము శనగలు తెచ్చిపెట్టమన్నా అంటే ఏం చేసుకుంటావు నువ్వు నేను తింటా కూర్చుని నువ్వు తెచ్చిపెట్టావు అంటే వాడు తెచ్చిపెట్టాడు ఆవిడ గుర్రాలకు పెట్టా పెడితే అది పాపం శుభ్రంగా తింది అశ్వమేధయాగం చేసినంత ఆనందం నిజంగా దానికి పాద సంవాహం సో దేహాన్ని కూడా ప్రేమించుకోవాలి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి దాన్ని ఆరోగ్యంగా పెట్టుకునే విధానం ఏంటంటే దాన్ని మారాము ఎక్కువ మర్చి ఎక్కువ చేయకపోవటం దాని నుంచి తీసుకుంటూ ఉంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది పని తక్కువ తీసుకుని దానికి ఆహారము ఎక్కువ పెట్టి కంఫర్ట్స్ ఎక్కువ పెట్టి అన్ని చేశారనుకోండి అప్పుడు అదేమవుతుంది రోగిస్తులేదు కాబట్టి దాన్ని చక్కగా వాడుకోవాలి కానీ తాదాత్మ్యం చెందకూడదు ఎప్పుడైతే దేహంతో తాదాత్మ్యం చెందుతామో అక్కడి నుంచి అన్ని రకాల శారీరక మానసిక రోగాలు పుడతాయి స్పిరిచువాలిటీ ఎప్పుడో ఎప్పుడో కాండక్ట్ చేశాను ఇంకెళ్ళి మిగిలిన మనస్సు మార్మల స్మృతి శక్తి ఇంతటిసి ఎంత విజ్ఞాన శక్తి అయినా సంపాదించేటువంటి గొప్ప ఇన్స్ట్రుమెంట్ దాన్ని ఆ రకంగా చక్కగా వాడుకుంటూ ఉండాలి మంచి మంచి గ్రంథాల్లో చదవటానికి కానీ నేనని అనుకోకూడదు మనస్సు మన యొక్క మనస్సు యొక్క స్థితిని బట్టి నా స్వరూపం నిర్ధారింపబడదు అహం సుఖీ అహం దుఃఖి అని అనుకోకూడదు సుఖదుఖములు మనస్సులో వచ్చిపోయేటువంటి అవస్థలు అని తెలుసుకోవాలి నేను ఐ ఆమ్ ద స్పిరిట్ బిహైండ్ ద బాడీ మైండ్ ఐ ఆమ్ ది స్పిరిట్ సో మనిషిని దేహము మనస్సుగా తెలుసుకునుట అది మనిషి యొక్క స్వరూపాన్ని చాలా అసమగ్రంగా తెలుసుకుంటా అని అర్థం ఇప్పుడు మీ అసలు దీని మీద మహాత్ములు బాగా చెప్తారు స్వామి రంగనాథ అరంధ్య వీళ్ళందరూ బాగా చెప్తారు ఇప్పుడు ఒకడు ఇంకొకడికి అపకారం చేస్తాడు ఎందుకు చేస్తాడు అపకారం తనను తాను దేహము మనస్సుగా తెలుసుకుని ఎదురువాడిని కూడా దేహము మనస్సుగా తెలుసుకుంటాడు దాంతో వాడు శత్రువుగా వీడికి కనపడతాడు అప్పుడు అపకారం చేస్తాడు అది ఆ అపకారం చేసేటువంటి లక్షణం ఎందుకు వచ్చిందంటే అసమగ్రమైన అవగాహన నుంచి వచ్చింది కంప్లీట్ అవగాహన ఏమిటో తెలుసిన నేను దేహము మనస్సు కాదు దేహము మనస్సులకు మూలంలో ఉండే స్పిరిట్ నేను ఆత్మ చైతన్యం నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఎదుటివాడు భిన్నంగా కనపడ్డాడు వాడు తిదుతున్నా భిన్నంగా కనపడ్డాడు వాడు అపకారం చేసినా అనాత్మగా భిన్నంగా కనపడ్డా ఎందుకంటే దేహానికి మనస్సుకి మూలంలో ఉన్నటువంటి ఆ సచ్చి ఆత్మ ఉందే అక్కడ భేదమే లేదు నిచేతన శరీరం ఎది నిందంతే నన్ను అనుగ్రహ ఏమే ఆత్మానం ఎది నిందంతే స్వాత్మానం నిందంతితే ఆత్మస్వరూపాన్ని నిందిస్తున్నారా వాళ్ళు అంటే వాళ్ళ యొక్క స్వరూపాన్నే వాళ్ళు నిందించుకుంటున్నారు దేహాన్ని నిందిస్తున్నారా వాళ్ళు చేస్తున్న పని చాలా మంచి పని దానివల్ల నాకు ఉపకారమే ఉంది ఎందుకంటే దేహాన్ని నేను కూడా నిందించాలి శాస్త్రం నిందించింది దేహాన్ని కాబట్టి ఎదరవాడు కూడా నిందిస్తే మనం సంతోషించాల్సిన విషయం దాంట్లో శత్రుభావానికి అవకాశం లేదు సో ఈ విధంగా ఆత్మ ఈ సర్వము ఆత్మయే ఇప్పుడు ఈ సర్వము ఏమిటి చెప్పండి ఈ సర్వము ఏమిటి ఉన్నది కదా ఉన్నది ఏది ఉన్నదో దానికి మీరు పేరు పెట్టారు గోడా అన్నారు గోడా అంటే ఉన్నదానికి గోడా అని పేరు పెట్టారు అవునండి ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు వాడు వాడు ఇది ఏమిటని అడుగుతాడు అంటే ఏమిటి అది తెలిసి అడిగాడా ఉందని తెలియకుండా అడిగాడా ఉంది అని అడిగాడు కాబట్టి ఉంది అనే జ్ఞానం వాడికి కలిగిపోయింది ఇంక ఇప్పుడు వాడికి కలగని జ్ఞానం ఏమిటి మీకు ఉంది వాడికి లేని జ్ఞానం ఏమిటి నామరూపాలు ఉంది అనే జ్ఞానం వాడికి ఉంది మీకు ఉంది ఆ ఉంది అన్నదానికి ఆ ఉన్నదానికి నామరూపాల జ్ఞానం వాడికి లేదు మీకు ఉంది మీరు పండితులను మీరు అనుకుంటున్నారు మీరు పండితులు ఎలా నామరూపాలు మిక్స్ అయినప్పుడు నామరూపాల బేసిస్ మీద మీ పాండిత్యం మిక్స్ అవుతుందా అవుదా మితా పాండిత్యం అవుతుందా అవుదా మితా పాండిత్యం అవుతుంది మీకున్న మిథ్యా పాండిత్యం వాడికి లేదు అంతే కదా ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా వాడు హ్యాపీగా ఉన్నాడా చిన్నపిల్లాడు హ్యాపీగా ఉన్నాడా మీరు హ్యాపీగా ఉన్నారా వాడే హ్యాపీగా ఉన్నాడు కాబట్టి మీ మిథ్యా మీకు భారం లేకపోతే ఆనందమైందా అది అంచేతనేశు ఉపనిషత్తులో ఏమని చెప్పారంటే ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి నువ్వు తెలుసుకోవాల్సింది ఈ మిథ్యా కాదు దేని తెలుసుకుంటే ఈ సర్వాన్ని తెలుసుకుంటావో అది తెలుసుకో అదేమిటది సత్ ఎందుకంటే సర్వము ఏమిటి సత్ ఇప్పుడు కొండ కొండ ఎదురుకుండా చూస్తే కొండ ఉంది ఉంది చెట్టు ఉంది గోడ ఉంది టేబుల్ ఉంది అంటే ఏమిటి టేబుల్ చెట్టు టేబుల్ గోడ చెట్టు కొండ నాలుగు భిన్న భిన్నాలు కొన్ని దగ్గరగా ఉన్నాయి కొన్ని దూరంగా ఉన్నాయి బట్ మీరు ఈ నామరూపాలకి అతీతంగా వెళ్ళి ఏది టేబుల్ అన్నామో అది ఉంది గోడ ఉంది చెట్టు ఉంది కొండ ఉంది ఉంది అంతా ఉంది అంటే ఇప్పుడు ఎదురుకుండా ఏముందండి ఒకే సత్ ఉందా లేదా నాకైతే ఒకే సత్ కనపడుతుంది మరి మీకేం కనపడుతుంది ఒకే సత్ ఆ సత్ ఆ ఉంది అది నేను కాదా అదే నేను ఆత్మైవేదం సర్వం ఈ సర్వము ఆత్మయే అది ఎవరైతే తెలుసుకుంటాడో వాడే జ్ఞాని ఈ సర్వము ఆత్మ అయితే రెండవది లేకుంటే ఇంకా ఉత్పత్తి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు కాబట్టి ఉత్పత్తి లేదు ప్రళయము లేదు బ్రహ్మైవేదం సర్వం ఇప్పుడు ఈ సర్వము ఉంది ఉంది తప్ప మరేది కాదు ఉనికి తప్ప మరేది కాదు సర్వాన్ని సద్రూపంగా దర్శిస్తే దాన్ని బ్రహ్మవేదం సర్వం అంటారు ఈ సర్వము జ్ఞానము తప్ప మరేది కాదు ఇప్పుడు చెట్టు అన్నారు చెట్టు అంటే అది చెట్టు యొక్క జ్ఞానమా కదా అది చెట్టు యొక్క జ్ఞానమే కదా టేబుల్ అంటే టేబుల్ జ్ఞానమేనా అది టేబుల్ జ్ఞానాన్ని బట్టి టేబుల్ అన్నారా టేబుల్ జ్ఞానం లేకుండా టేబుల్ అన్నారా కాబట్టి టేబుల్ అంటే టేబుల్ జ్ఞానం గోడ అంటే గోడ జ్ఞానం ఆ జ్ఞానం అది అంత జ్ఞానము దాన్ని ఆత్మైవేదం సర్వం అంటారు అంత జ్ఞానము అంట అంత చిట్ అని మీరు తెలుసుకుంటే ఆత్మైవేదం సర్వం అంత సత్ అని తెలుసుకుంటే బ్రహ్మైవేదం సర్వం అహమేవేదం సర్వం అహమాదేశము అంటారు చాంద్రోగ్యంలో వస్తుంది వచ్చింది చాంద్రోగ్యంలో వచ్చింది నా గుర్తుంది మీకు గుర్తులేదు ఎందుకంటే మీరు ఒకసారి విన్నారు మీకు మర్చిపోయారు నేను ఓసారి విన్నాను ఆ తర్వాత మళ్ళీ నాలుగు సార్లు పాఠం చెప్పాను తర్వాత దాని మీద ఓ పుస్తకం ఒకటి రాసి ఆవిష్కరణ వేసి మెళ్ళో మాలాది కూడా వేయించుకున్నాను కాబట్టి నాకు గుర్తుంది అది తేడా నీకు నాకు తేడా అది అదర్వైజ్ ఏముంది ఏమీ లేదు అంత ఒకటే కాబట్టి చార్దోగ్యంలో ఉంది సో ఆదేశం ఆదేశం అంటే సత్ ముందు ఆత్మ సర్వం అది ఎలా ఉంటుందండి ఆత్మా పురస్థాత్ ఆత్మా పశ్చాత్ ఆత్మా దక్షిణత ఆత్మాత్తరత ఆత్మైవేదం సర్వం అని ముందు వాక్యం ఉంటుంది అతాత బ్రహ్మ ఆదేశ అని మొదలు పెడతాడు తర్వాత దీనికంటే బ్రహ్మ ఆదేశించేది సబ్స్టిట్యూట్ చేయండి ఆత్మ తీసి బ్రహ్మ పెట్టు మళ్ళీ మళ్ళీ వాక్యం వస్తుంది బ్రహ్మైవేదం సర్వం బ్రహ్మపురస్థాద్ అలా వస్తుంది అది వాక్యం ఉపనిషత్తుల్లో ఎట్సెట్రాలు ఉండవు ఎట్సెట్రా ఆత్మైవేదం సర్వం అనే పెద్ద వాక్యం ఉంటుందా బ్రహ్మ ఎట్సెట్రా అని అర్థ బ్రహ్మదేశా అంటుంది మళ్ళీ ఆదేశం అవుతుంది సబ్సిట్యూటే కదా మేము చేసుకుంటాం డాష్ డాష్ అలా ఉన్నది మళ్ళీ సబ్స్ట్యూచ్యూస్తున్నాం బ్రహ్మ వేదం సర్వం బ్రహ్మపుర బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ ఉత్తరత బ్రహ్మదక్షిణత అలా ఎందుకంటే మీరు ఆ వాక్యం ఒక వాక్యం ఇంకో వాక్యం దాని ఇంకో వాక్యం అలా చదివేసి పుస్తకం ఫినిష్ చేసి డిగ్రీ గుసుకోవడం కాదు ప్రయోజనం అదే కదా మనం చేసేది ఇక్కడ డిగ్రీలో జాయిన్ అవుతారు వీళ్ళు నాలుగు సెమిస్టర్లు ఎంఏ డిగ్రీలో జాయిన్ అవుతారు నాలుగు సెమిస్టర్లు ఫస్ట్ సెమిస్టర్లో ఈ పది పుస్తకాల మీద ఐదు పేపర్లు రాసేసి చేతి ముందులు వేసుకోవడం ఇంకా సెకండ్ సెమిస్టర్లో ఆ ఐదు పది పుస్తకాలతో ఇంకో ఐదు పేపర్లు రాసి చేతి పేసుకోవడం అలాగ నాలుగు పదులు నలభై పుస్తకాల మీద నాలుగు ఐదులో ఇరవై పేపర్లు రాసేస్తే ఒక్కొక్క పేపర్కి ఐదు ప్రశ్నలతో పాటు ఇరవై ప్రశ్నలు రాసేస్తే మీకు ఎంఏ డిగ్రీ ఇచ్చేస్తాను నేను అలాగే తెచ్చుకోవచ్చా ఆ తర్వాత మీరు దాన్ని మరచిపోవచ్చు సరే నేనేదో పాఠం చెప్తున్నాను కాబట్టి నాకు అవసరం అయింది కానీ అయితే మర్చిపోవచ్చు అదే చదువు అంటే ఎనీవే సో ఇప్పుడు అంటే ఏమిటి అలా చూడడం ఇలా మర్చిపోవడం అలా చేయకూడదు అందుకోసమే ఉపనిషత్తు ఏం చేస్తుంది ఆత్మ స్టే విత్ దట్ సెంటెన్స్ ఈ పూటకు ఆ మళ్ళీ మొన్నాడు వచ్చినప్పుడు ఆత్మ ఉన్నావు కదా దాంట్లో బ్రహ్మ ఆ పెట్టి చదువు కోహ్ ఈ రోజుకి ఇదే పాఠం సో యు స్టే విత్ ఇట్ ఎందుకంటే ఇంత పొడుగు ఇంత పోగేయాల్సిందేం లేదు తత్వం ఇంతే ఉంటుంది అది తెలుసుకుంటే కదా అందుకోసం అలాగ దాంట్లోనే మన మనస్సు నిలిచిపోవాలన్నమాట అందుకోసం అలా ఉంటుందని సత్వం మంచిది ఏకమేవా అది మూడు ముళ్ళు వేసినట్టు ఏకం ఒక్కటి ఏవా ఒకటి మాత్రమే అద్వితీయం రెండవది లేనిది మూడు ముళ్ళు ఒకటే రెండు మూడు ఈ మూడు ముళ్ళు వేస్తే ఇంకా అది స్థిరంగా ఉంటుంది గ్రంథి అంటే ఇంకా వీడు తప్పు చేయటానికి వీలు లేదు అందుకోసం మహర్షి మూడు ముళ్ళు వేస్తే మన వాళ్ళు ఆ మూడు ముళ్ళని విప్పేసి తప్పు చేసేసి ద్వైతమే సత్యమని చెప్తారు పాఠం చెప్పేప్పుడు ద్వైతమే సత్యం అని చెప్తారు ఏకమేవాద్వితీయం మనం ఉంటుంది చాంద్రజ్ఞంలో అది ఆ వాక్యం ఆయనకి తెలుసు కానీ ఆయన పాఠం ఏమని చెప్తాడు ఈ జగత్తు సత్యము అని చెప్తాడు ఒక ఆయన పాఠం చెప్తున్నాడు దేవాలయంలో కూర్చుని చెప్పేస్తున్నాడు నేను అనుకోని విధంగా రోడ్డు మీద వెళ్తూ నేను నిలబడ్డాను అక్కడ ఆయన ఏదో మహత్ములు చెప్తున్నాడు కదా శ్రవణం చేద్దాము ఆయన ఈ చెట్టు ఉందా ఇక్కడ అడిగాడు ఆ పక్కనే కొబ్బరి చెట్టు అవుతుంది అంటే ఉన్న అడిగాడు అడిగితే వాళ్ళు ఏం మాట్లాడు భక్తులు జనరల్గా ఏం మాట్లాడతారు ఎందుకంటే కమితవరు అలా అలా ఉంటారు చెప్పండి అని గట్టిగా అడిగితే అప్పుడు కమిటీ అవ్వకారు అంతవరకు కమిత అవ్వరు ఎందుకంటే ఏమో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో లటిం ఇస్తే ెట్ కవిటెడ్ అది అలా భక్తులు అలాగ అలా అనపేక్షహారినట్టుగా అలా ఉండిపోతాడు ఈ చెట్టు ఉందా అని అడిగాడు అది వీళ్ళు ఏం మాట్లాడలేదు చెప్పండి చెప్పండి ఆ చెట్టు ఉందా అంటే ఉందండి అన్నారు జగత్సం అది విన్నాను రోడ్డు మీద ఉండి నేను విన్నాను ఉండే ఆహా కలికాలం అంటే దీన్ని కలికాలం అంటే ఉన్నవాళ్ళు కలికాలం అంటే వాళ్ళు ఎవడో నోట్లు పట్టుకున్నారు లేకపోతే ఎవడో దొంగ సారా పట్టుకున్నారు ఇది కలికాలం అంటారు అది కలికాలం అది కలికాలమే అసలు కలికాలం ఇది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఫిలాసఫీని భ్రష్టు పట్టించేశారో మన వాళ్ళు ఫిలాసఫీ మీరు సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అదే కాశీపంచకంలో చదివేరా పుస్తకంలో నేను రాసాను కొన్ని విషయాలు ఎప్పుడైతే ఫిలాసఫీని భ్రష్ పట్టించేశారో ఉపాసన కర్మ భ్రష్టు పట్టేసింది ఇంకేం మిగిలిందండి మరి అదే కలికాలం అంటారు మీకు ఎప్పుడైతే జ్ఞానంలో వీడు ప్రవేశించి జ్ఞానంలో వీడు అద్వైతం సత్యం అని చెప్పేసి శృతులు చెప్పిన దాన్ని మహాత్ముల అనుభవాన్ని గీతని పురాణాలని వేదాలని అన్నిటినీ కూడా వీడు న్యూట్రలైజ్ చేసేసి వీడు ద్వైతం పెట్టేసాడు జ్ఞానంలో ఇంకా వాడు వాడి కర్మ అది చెదపట్టేసినట్టు అయిపోయింది ఇగో దట్ ఈస్ వాట్ హిందూయిజం ఈజ్ టుడే అండ్ దట్ ఈజ్ మీరు సొసైటీలో కాన్ఫ్లిక్ట్ కారణం అది దిట్ ఇస్ ది ఫండమెంటల్ కాజ్ సో అల్టిమేట్లీ ఇట్ ఈజస్ మిథ్యా అది వేరే సంగతి అల్టిమేట్లీ ఇట్ ఈస్ మిథ్యా సో కనుక ఏకమేవ అద్వితీయం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అద్వైతము సత్యము ఇదం సర్వం యదయమాత్మా నేను వివరించడం అయిపోయింది ఇదం సర్వం యత్ ఇదంతా ఏమిటనుకుంటున్నారు ఇదం సర్వం యత్ ఇదంతా ఏమిటనుకుంటున్నారు అయం ఆత్మ ఈ ఆత్మ ఇదం సర్వం ఎత్ అయ ఆత్మ ఈ సర్వము ఏదో ఈ ఆత్మ కూడా అంటే అర్థం ఏంటో తెలుసిన ఈ సర్వము ఏదో ఆత్మ కూడా అదే అంటే దాన్ని ఓ ఈ గోడ ఆత్మే ఈ క్యాలెండర్ ఆత్మే ఆ ఫోటో ఆత్మే అక్కడ తెగిపోయిన వైరు ఆత్మ అలా మొదలెట్టకూడదు అది కాదు అర్థం అది అర్థమైతే ఎలా ఉంది ఇప్పుడు నేను చెప్తుంది ఎలా ఉంది రెడికులస్గా లేదు అది కాదు అర్థం నాకు మీరు అలా అర్థం చెప్పినందుకు ఎప్పుడైతే ప్రయత్నం చేశారో అప్పుడే ఫెయిల్ అయిపోతారు వెంటనే ఏమనిపిస్తున్నాయి ఓహో ఉపనిషత్తుల్లో అలా చెప్తారు కాబంలో దండం పెట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే అర్థం కాని దానికి దండం పెట్టి అవతల పోతారు అర్థం నీ బుద్ధిలో దోషం ఉండటం వల్ల అర్థం కాకపోతే ఆ బుద్ధిగత దోషాన్ని పరిహరించి అర్థం చేసుకోవాలి లేకపోతే ఆ చెప్పి వారిలో దోషం ఉంటే వారికి చెప్పాలి అరే నువ్వు చెప్పింది తప్పు అని చెప్పాలి మనవాళ్ళు అది చేయరు ఇది చేయరు ఎందుకంటే మనకెందుకు వచ్చింది ఈ లేని కొనుగోల మన జేబులో ప మన జేబులోనే ఉంది కదా మనం దేనికి సం కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాం ఆ పని పూర్తయింది మళ్ళీ భోజనానికి వెళ్ళి ఇంటి దగ్గర అతిగా వేపడమును పెసరపప్పు పచ్చడి వేడి వేడి అన్నం ఉంటాయి వెళ్ళి తినేసి ఓ కొంత చిన్న టీవీ ప్రోగ్రామ్ చూసి పడుకుని నిద్రపోతే అక్కడికి రోజు పూర్తవుతుంది ఇప్పుడు అద్వైతమా ద్వైతమా ఈ గోల మనకి ఎందుకని లేచకపోతే ఇప్పుడు పక్కా సంసారి గట్టి కనుక్కడ పక్కా సంసారం అదే పక్కింటి వాళ్ళ చెట్టు పక్కింటి వాళ్ళ పెరట్లో ఉన్న చెట్టు మించి ఆకు వెళ్ళి వీడి పెరట్లో పెడితే దెబ్బలాట పోతాడు ఎండు టాకు ఎండు పోయేది ఆకు అది వీడి పర్మిషన్ తీసుకుంటే కానీ వీడు కాంపౌండ్ వాళ్ళు కట్టేడు కాబట్టి ఒక ఆయన నాతో అన్నాడు ఏమండే ఆ మీ చెట్టు నుంచి ఆకు ఎక్కడ పడుతుంది ఎలాగన్నాడు నేను అన్నాను మీరు పనిచేయండి ఈ కాంపౌండ్ వాళ్ళు మీద ఒక డోప్ ఒకటి కట్టేసుకోండి అని చెప్పారు అని చెప్తే ఆయన మీరు చెట్టు కొట్టేయండి అన్నాడు ఆ పాపప్ మాట ఇంకోసారి అనకాయ తప్పది జైల్లో పెట్టిస్తే జాగ్రత్త ఎందుకంటే చెట్టు కొట్టడం ఇట్ ఈస్ లా మన దగ్గర లాస్ట్ ఉంటాయి ఎవడో పట్టించుకోడు ఉంటాయి చెట్టు కొట్టడానికి మీకు పర్మిషన్ లేదు ఎవరు గో అండ్ టేక్ పర్మిషన్స్ ఉంది గవర్నమెంట్ చెట్టు కొట్టడం మాట్లాడుకుంటే నేచర్ ప్రభైడ్ సో చెట్టు ఆకు పడితే అంత దెబ్బలాడ్డాడు అదే ద్వైతం గురించో అద్వైతం గురించో మీరు ఏదైనా మాట్లాడండి చక్కగా లేచారు పట్టించుకోవడం అంటే ఏదో ఏదో ధోరణలో చెప్పాను డోంట్ బాదర్ అబౌకే సో కాబట్టి ఈ చెట్లు నేను లేకపోతే ఈ పుట్ట నేను అలా కాదా ఇదం సర్వం ఏదయం ఆత్మ అంటే అది కాదు ఇదం సర్వం అంటే ఏమిటో ముందు అర్థం చేసుకో ఇదం సర్వం ఇదం సర్వం అంటే మీరు ఆలోచించండి ఇప్పుడే ఇంతకుముందే చెప్పాను ఇదం సర్వం అంటే ఇదంతా ఉనికి ఆ సత్తి యొక్క ఒక విలాస సత్తి యొక్క విస్తారంగా మనకు తెలియట్లేదు అంతా అంతా ఇప్పుడు ఒక పెద్ద పర్వతాన్ని చూశారనుకోండి అత్యాశ్చర్యం కలుగుతుంది దేని గురించి మీరు ఆశ్చర్యపోతున్నారు బండరాయి గురించి ఆశ్చర్యపోతున్నారా దేని గురించి ఆశ్చర్యపోతున్నారు ఆ ఉనికికి మీరు ఆశ్చర్యపోతున్నారు పర్వతానికి స్థావరము అంటే స్థా అంటే ఉండటం ఆ వరచ్ అనే ప్రత్యయం అంటే శ్రేష్టమైనది ఎంత గొప్ప ఉనికి ఎంత గొప్ప ఉనికి అంటే దాన్ని చూస్తే ఆశ్చర్యమే అలా ఈ జగత్తు ఉనికి ఇది సత్ ఇదం సర్వం ఈజ్ వాట్ ఇదం సర్వం ఈజ్ అన్లిమిటెడ్ బీయింగ్ ఇదం సర్వం చేత్ అంతేగాని బరకము టేబుల్ వస్త్రము ఇది అలాగా ఇట్ ఇజ్ ఆల్ ద బియింగ్ అండ్ అర్యునాథ్ ద బియింగ్ అయం ఆత్మ ఇదం సర్వం ఇదయం ఆత్మ దీన్ని మహావాక్య విచారము అంటారు ఇవి మహావాక్యాలు మహావాక్యం వచ్చినప్పుడు దానికి ప్రతిపదార్థం చెప్పేసుకుని ముందుకు వెళ్ళిపోకూడదు దాన్ని ఆ తాత్పర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంచేతనే మహావాక్యాలు శంకరులు అందుకోసం గుర్తిస్తారు అంతేగాని ఓహో ఇది ఉపనిషత్తులో ఆ ఉపనిషత్తులో అని మార్పు పెట్టేసుకుని ప్రతి పదార్థం తెలుసుకుని ముందుకు వెళ్ళిపోమని కాదు ప్రతి పదార్థంలో కష్టమై ఇదం సర్వం యత్ అయం ఆత్మ అన్నీ ప్రథమాభిభక్తి ఏకవచనాలే మీరు తృతీయాభిభక్తికి వెళ్ళక్కర్లేదు చతుర్థభక్తికి వెళ్ళక్కర్లేదు ధాతు అసలేదు అంతా కూడా ప్రథమా ఏకవచనం అంత సరళమైన వాక్యం అదేగా ఇంకోట్లేదు రాముడు దశరథుని కొడుకు లక్ష్మణుడు అన్నయ్య అంటే ఎంత అర్థం దాన్ని తెలుసుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కూడా కష్టపడక్కర్లేదు ఇదం సర్వం యదయం ఆత్మ